కాబట్టి ఏవు ఎవరి గురించి మాట మాట్లాడుతున్నాడు అంటే శాస్త్రులు పరిశైలు అన్న ఇద్దరు మత ప్రవీణత మత నిష్ఠ కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు నీతిమంతులని చూపించుకుంటున్నారు కానీ వారు నీతిమంతులు కారు అని దేవుడు రుజుపరుస్తున్నాడు అనేక మన జీవితంలో జరుగుతున్నాయి ప్రవ్వా ప్రభువాని నానా ప్రవచించలేదంటే వారు మేం నీతిమంతులం అని ప్రయత్నిస్తున్నారు కానీ మీరు నీతిమంతులు కాదు ఎందుకంటే నీతిమంతుని రక్తంలో మీరు కరగబడలేదు అని రుజుపరుస్తున్నాడు కాబట్టి క్రైస్తవ జీవితంలోని బలహీనత ఇదే మేము బయటికి భక్తి మంత్రం అనుకుంటారు కానీ లోపల శక్తి లేని వారు కాబట్టి యోన కూర్చొని కోనమైంది శాస్త్రులు పరిచయలు నీతి కాదు అని దేవుడు రుజువుపరుస్తున్నాడు ఎందుకంటే మీరు చెటతరం వారు మీరు వ్యభిచారులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి ఇదిగో చూడండి నా వస్తున్నాం నిన్నవే వారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక బాగా అర్థం చేసుకోండి నినివయ్యే వారు ఏ రీతిగైతే యోనా ప్రకటన విని మారుమర్చు పొందినరో నేను చెప్పే వాక్యాన్ని మీరు వింటే మీరు మారమరుచుకుంటారు అని చెప్తున్నాడు కాబట్టి యోనాన్ గురించిన సూచన ఏంది యేసు ప్రభు యొక్క సువార్త యోనన్ గురించిన సూచన ఏంది యేసు ప్రభు యొక్క సువార్త యేసు ప్రభు యొక్క సువార్త ఆయన మన పాపముల నిమిత్తమై ఆ యొక్క తన ప్రాణాన్ని త్యాగం చేసింది ఈ లోకంలో ఎవరట చేయలేదు ఏ మత గ్రంథాలలో ఏ పురాణ గ్రంథాలలో మీరు చూడలేరు ఒక మనిషి గురించి ఒక వ్యక్తి గురించి ఇంకొకడు చనిపోవడం అనేది నీకు ఎక్కడ కనిపించదు వస్తే జారుకుంటారు అవకాశం వస్తే జారుకుంటారా నేనెందుకు వీని కొరకు చచ్చిపోవాలని అనుకుంటారు కానీ ప్రపంచం కొరకు ప్రపంచంలోని ప్రతి మనిషి తన పాపంలోకి రక్షణ పొందాలా విడుదల పొందాలా అన్న ఆసక్తి కలిగి తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళలో ఒక్కడు కనిపించాడు ఏ తప్ప సరే ఆయన ఎందుకు అంతగా విధేత చూపించాడు ఇవన్నీ మనకి ఎంత దేవుడు మనకి ఎంత జాగ్రత్తగా వారిని చూడండి ఇదిగో యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఏ చెప్తున్నాడు ఇదిగో యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మీరు అనొచ్చు నేనే యోన కంటే గొప్పవాడిని అంటే ఎట్లుంటది కానీ ఏసుకోవాలి చెప్పే విధానం ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు యోనా కేవలం నీడ కానీ యోనాని బ్రతికించిందే నేను లాజర్ను బ్రతికించింది నేను యోనా అంటే మూడవ నాడు బయట రావాల్సిందే లాజర్ మూడవ నాడు తర్వాత మూడవ దినం తర్వాత బ్రతకాల్సిందే సముద్ర గర్భంలో చాప గర్భంలో అతను చనిపోయి కుల్లిపోయిన కుప్పంలో నుంచి నన్ను బయట తీసుకొచ్చిన అంటలో నుంచి నన్ను బయట తీసుకొచ్చిన నేను చచ్చిపోయి నా శరీరం కుళ్ళిపోతుంటే నన్ను బ్రతికించినవు అని ప్రార్థన చేసిండు ఆ రోజు అందులోకి బయటికి వచ్చినప్పుడు అదే రీతిగా లాజర్ మూడవనాడు అంటే కుళ్ళిపోయింది ఆయన శరీరం కుళ్లిపోయింది బట్టలతో చుట్టూరు వాసన రాకుండా కుళ్ళిపోయిన శవంలో నుంచి లాజర్ని బయట తీసుకొచ్చిన నేస్త్రు చరిత్ర ఉంది ఇవి కథల పుస్తకాలు కానే కావు చరిత్రలో డేట్స్ తో పాటు ఇవన్నీ జరిగినట్లు మనం చూస్తాం నీకు ఏ పుస్తకంలో కూడా నీకు అట్లా ఏ మత గ్రంథంలో కూడా చరిత్రాత్మకంగా ఫలాని రోజు ఇట్లా జరిగిందని ఎవ్వరు చూపించలేదు ఆ విధంగా ఇవన్నీ మన దేవుడు రాసి కాబట్టి చూడండి ఇదిగో యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మన ప్రభువు యోన కంటే గొప్పవాడు ఎందుకంటే నిజ స్వరూపం మన ప్రభు నిజస్వరూపం అంటే నిజంగా కనిపించది నీడ నిజంగా కనిపించే దాని యొక్క నీడ కాబట్టి యోన యేశుడు యొక్క నీడ వంటి వాడు కాబట్టి పుట్టేంత వరకు యోనాని వెంబడించాలా ఏసు వచ్చినాక యోనాని వెంబడించాం అంటే ఉపాధిగా పాత నిబంధన మనం వెంబడించాం ఏసు వచ్చినాక ఏసుని వెంబడించాలా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా శిష్యుల మళ్ళీ ఎవరిని యేసుని వెంబడించరు కదా కాబట్టి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యోనా ఏ స్థలానికి సంబంధించినవాడు మనం చూసిన అట్టుపోయిన వారము రెండవ రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ యోనా అనేవాడు గెఫర్ అనే ప్రాంతానికి సంబంధించిన కదా ఎవరైనా చెప్పగలరా గెతెఫెర్ అంటే ఏందో మీరు ఎక్కడ రాసుకున్నారా రెండవ రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ గెతెఫర్ అంటే రాగం కదా మంచి రాగం అని అర్థం చూడండి గెతెఫెర్ అనే ప్రాంతం ఎక్కడుందంటే గెతర్ అనే ప్రాంతము పాత నిబంధన గెతెఫర్ కృత నిబంధన కాలంలో దానికి గలలియా అనే ప్రాంతం చాలా ఆశ్చర్యకరమైంది నేను అది ధ్యానిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది గెత్తఫేర్ అంటే గలలియా అనేది నాకు గెలందలేదు ఇన్ని నేను దగ్గర దగ్గర ఇరవై ముప్పై సంవత్సరాల దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నా గానీ నాకు ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉన్నాయి గలలియా అనే ప్రాంతం నాకు తెలియదు యోనా గెత్తెర్ సంబంధించినవాడు అంటే గలలియా ప్రాంతానికి సంబంధించినవాడు ఏ శ్రో ఎక్కడికి సంబంధించిన వాడు గలలియా ప్రాంతానికి సంబంధించిన వాడు ఇవన్నీ అతికినట్లుంటాయి ఎవ్వరు వాటిని విడదీయలేడు ఎందుకంటే ప్రభువే అంత జాగ్రత్తగా ఏడు వందల నలభై సంవత్సరం నుంచి జరుగుతున్న విషయం ఇది ఏసో పుట్టక ముందు ఎనిమిది వందల యాభై గెతఫర్ అనే స్థలం ఉంది ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి అదే ప్రాంతంలో ఆయన సేవ చేశాడనేసి ఎవరైనా అన్నాడా ఎవడు ఊహించకపోయినచ్చు కదా కానీ యోన సూచన ఏంటి యోన ఏ ప్రాంతం వచ్చిండో మన ప్రభు అదే ప్రాంతంలో సేవ చేస్తుండో గలలియ ప్రాంతం అనిల ప్రాంతం యూదుల ప్రాంతం సేవ చేసింది అనిల ప్రాంతం యోన ఎవడికి సేవ చేసిండు అని కదా డెబ్బై ఐదు సంవత్సరం సేవ చేసిండు కానీ డెబ్బై ఐదవ సంవత్సరం తర్వాత దేవుడు అతను లేపి బయటికి రా నువ్వు చాలా సంవత్సరాలు నీ సొంత రక్త సంబంధాలకు సేవ చేసినవు నీకు రక్త సంబంధం చాలా ఇష్టం నాకేమిటం అని నీకు చూపిస్తారా నాకు రక్త సంబంధం అంటే ఇష్టం లేదు నాకు ఆత్మీయ సంబంధం అంటే ఇష్టము ఈ లోకంలో ఏ మతంలో చూసినా ఏ కులంలో చూసినా నా కులమోడు నా మతస్థుడు అని ఆలోచిస్తారు కానీ మన ప్రభువు చూపిస్తుండడు నాకు అది ఇష్టం లేదు యోనా నువ్వు ఈ సంవత్సరాలు నీ సొంత ప్రజలకు సువార్త ప్రకటించినావు ఇప్పుడు బయటికి రా నువ్వు తెలియని ప్రజలకు ఇప్పుడు నిన్ను సువార్త ప్రకటించబోతున్నాను నిన్ను తెలియని ప్రజలకు నిన్ను ప్రవక్తలాగా లేకపోతున్నాను ఎంత ఆసక్తితో ఎంత ఆశక్తో నిన్న కానీ ఇష్టమే లేదు నా సొంత ప్రజలకి నేను సువార్త ప్రకటించాలా నా సొంత ప్రజలకి నేను రక్షణ సంపాదించుకోవాలా అన్న ఆసక్తి శిష్యులకందరికీ లేకుండేనా ఎరుసలేం ఉన్నప్పుడు ఎరుసలేం మందిరంలోనే సువార్త ప్రకటించుకుంటారు ఎరుసలేములోనే చర్చి కట్టుకున్నారు అప్పస్తులందరూ ఎరుసలేం సువార్త చేస్తారు అప్పుడు స్టెఫెన్ చనిపోయినప్పుడు ఏం జరిగింది స్టెఫెన్ చనిపోవడం వలన శిష్యులందరూ చెదిరిపోయారు పరిశీలి అర్థం అదే కదా వేరు ఉండడం విస్తరించడం ప్రకటించడం అసలైన పరిశైలు తయారు కావాలా మీరు ఒకటే స్థలంలో ఉంటే మీరు పరిశీలు కాదు మీరు వేరు పని ఉన్నారని నేను పరిశుద్ధంగా ఉన్నట్టు బుద్ధి లేని కాబట్టి నువ్వు బుద్ధి లేని ఉండడానికి వీల్లేదు బుద్ధి తీసుకొని బుద్ధి తెచ్చుకోవాలా అంటే నువ్వు పని చేయాలా ఏంది స్టెఫెన్ చనిపోవడానికి కారణమేం ఆయన ఆగలేంది ఏమైనా జరుగుతుందా ఆయన ఆగలేని తల వెంటలు కూడా ఒకటి రబట్టి స్టెఫెన్ చనిపోవాలా అనేది దేవుడి విధానం నువ్వు అనొచ్చు లేదు స్టెఫెన్ అవిధేత చూపించండి బ్రదర్ సెఫెన్ కి అప్పగించిన పని ఏంటి అన్నం పడ్డించమని మళ్ళీ బయటికి పోయి సువార్థ ప్రకటిస్తే ఎట్టుంటది ఒక టైంకి సువార్థ ప్రకటించాలా కరెక్టే నీకు ఆసక్తి ఉంటే సువార్థ ప్రకటించాలా ఆత్మ తీవ్రత కలిగిన వాడై అని ఉంది వాక్యం అక్కడ ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో ఆత్మ తీవ్రత గల బయటికి పోయి యుధుల పంచాయతీ బండి అంటారు రచబండ అంటారు ఆ పంచాయతీ దగ్గర పెద్దలు అందరుంటారు ఊరి పెద్దలు పంచాయతీ వీళ్ళందరు కూర్చొని తీర్పు తీస్తా ఉంటారు దాన్ని ఏమంటారు ఏం సభ అంటారు అది బైబుల్లో ఉంది పాత నిబంధన కాలంలో వాళ్ళు అట్లా తీర్మానించుకుంటారు ఒకడు వ్యభిచారాలు పట్టుబడితే వాళ్ళు అట్లా రచ్చబడిన దగ్గర ఆ పెద్దలందరు కూర్చొని డిస్కస్ చేసుకొని వాడికి తీర్పు మరణశిక్ష విధించుటారు అట్లనే స్టెఫనీ టైంలో కూడా ఆ పెద్దలందరూ అట్లా కూర్చొని తీర్పు తీర్చిరు వీళ్ళు దేవదూర్షణ చేస్తున్నారనేసే అప్పుడు రాలేసుకుంటారు దాన్ని ఏమంటారు ఒక పదం నాకు జ్ఞాపకం అసలు భవిష్యత్తులో అది మనం చూడబోతున్నాం కోర్స్లో అర్థం కావు పోలీసులకు ఇవన్నీ అర్థం కావు వీళ్ళు ఏదంతా మెంటల్ మెంటల్ కేసులు వీళ్ళంత బైబుల్ అంటారు వీళ్ళు ఓల్డ్ టేస్మెంట్ అంటారు వీళ్ళకి మాకేం అర్థం కావట్లేదు మీరు మీరే పోండి అని అప్పగించినప్పుడు వాళ్ళు రచ్చబండ దగ్గర గొప్ప జనాన్ని మరణానికి ఇవన్నీ మనం చూస్తాం త్వరలో జరగబోయేది సరే దాని ఆ పేరు నాకు జ్ఞాపకం కోసం మీకు చూపిస్తాను కానీ గలలియా ప్రాంతంలో అంటే అనుల ప్రాంతంలో యేస్ ప్రభు సేవ చేయడము యోనా గెతఫర్ అంటే గలలీయ ప్రాంతానికి సంబంధించిన వాడు అన్న విషయము అంతగా కట్టి ఉండడం మూడవ విషయం ఏంటంటే చాలా మంది శిష్యులు గలలీయ ప్రాంతంలోకి వెళ్ళొచ్చిన వాళ్ళే అది ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది శిష్యులు అందరూ అనులకు సేవ చేసారు కదా పేతురు అనులకు సేవ చేసిందా లేదా ఫిలిప్పు అనులకు పోయి చేసిందా లేదా ఎత్తి ఒప్పుడైన నపుంసార్త ప్రకటించలేదా వాడు అన్యుడే కదా ఎంతమంది శిష్యులను చూసినా వాళ్ళు అనులకు సువార్త ప్రకటించారు యోనాక్ గూర్చిన సూచన ఏంది యోనా ఏ రీతిగా అనిలకు సువార్త ప్రకటించిందో యేసు ప్రభు ఈ లోకానికి అందరి తన ప్రాణాన్ని త్యాగం చేసిన మనం ఏకర్జిస్తాం చూడండి మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం మన పాపములకు శాంతికరమై ఉన్నాడు నీ పాపముల నుంచి నీకు సమాధానాన్ని శాంతిని ఇచ్చేవాడు ఆయననే అని చెప్తున్నాడు ఇక్కడ తర్వాత మన పాపములకు మాత్రమే కాదు అంటే నీ పాపము నా పాప పాపము అనే కాదు చూడండి సర్వ లోకములకు ఉన్నాడు ఈ వాక్యం చాలా ముఖ్యమైన సర్వ ఈ లోకంలో ఉన్న అందరి పాపముల కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు అంటే ఆయన మరణము నీ పాపంలోకి వెళ్ళి నీకు విడద కల్పించింది నీకు శాంతిని తీసుకొచ్చింది అని చెప్తున్నది వాక్యం ఇది ఎంత ముఖ్యమైన వాక్యం ఇది నా పాపం నీ పాపంలే కాదు అంటే క్రైస్తవుల కొరకే కాదు చచ్చిపోయింది ఈయన చనిపోయింది యూదుల కొరకే కాదు లోకంలో ఉన్న ప్రతి మనిషి కొరకు ఈయన మరణించిండో అని ఎంత బాగుంది రెండవ వర్షంలో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ లోకములకు శాంతికరమై ఉన్నాడు సరే మూడవ వర్షం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మరియు మనము ఆయన ఆగ్లను గైకొని ఎడలా దీని ఆయనను ఎరిగి అని తెలుసుకుందాము ఇంకా వేరే మార్గమే లేదు నీకు ఏసుమ గురించి తెలుసుకోవాలా నేను ఏసు ప్రేమిస్తున్నా ఏమ గురించి నాకు బాగా తెలుసుకోవాలా అని నువ్వు ఎంత ఆసక్తి కలిగినా ఎంత ప్రార్థన చేయి ఎంత ఉపాసం ఉండి ఎంత వర్షిప్ చేయి మార్గమే లేదు ఆయన ఇక్కడ చాలా తేటగా ఉంది యాన్సర్ ఏందా యాన్సర్ మనము ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని నువ్వు నీ జీవితంలో పాటిస్తే దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాము ఇంకా వేరే మార్గమే నాకు ఏసులో గురించి బాగా తెలుసు ఏం తెలుసు నీకు ఆయన వాక్యము తెలినప్పుడు నీకు తెలియదన్నట్టు అది విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దీనివలన జ్ఞాపకం నీ నీ హృదయంలో ఆయన వాక్యం లేకపోతే నువ్వు గుర్తించలేదు ఆయన తెలుసుకోలేదు అని ఎంత బాగా యోహాను భక్తుడు కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఏ రీతిగా గెతఫర్ అనే ప్రాంతానికి లేక గలలియ క్రొత్త కాలం కష్టపడికి గలలియా అని పిరవడుతుంది ఇంగ్లీష్ బైబుల్లో చాలా ఆశ్చర్యకరంగా ఉంది పాత నిబంధన కాలంలో యోన గ్రంథం చూస్తే ఆయన పేరు జోనా అని అక్కడ జోనా అని పదం కానీ మత వార్త పన్నెండవ అధ్యాయంకి వస్తే అక్కడ జోనాన్ లేదు మీరు ఇప్పుడు చూసినా ఇంగ్లీష్ వేపులు ఎవరన్నా నేను చూసిన నాకు సడన్లీ ఆశ్చర్యం ఎందుకంటే పాత నిబ్బైన కాలం నుంచి కృత నిబంధనకు వస్తే అవి మారిపోతాయి ఎందుకంటే పాత అవి గత సంస్థం కృత కావాల్సిందే వస్తే జోనాస్ అవుతుంది పదం ఎస్సు తగులుతుంది దానికి పాత నిబంధన కాలంలో జోనా అని ఉంటది వచ్చినప్పటికి జోనాస్ అంటాడు యోనా సూచన ఇంగ్లీష్ బైబుల్లో సైన్ ఆఫ్ జోనాస్ అని ఉంది కాబట్టి సరే చూడండి కాబట్టి ఆయన అనేక మందిని గళలీయ ప్రాంతం నుంచి శిష్యులుగా పీల్చినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే యోనా గెత సంబంధించిన వాడు అన్లసి వరద ప్రకటించాలా యేసు అందరి కొరకు సమాధానకర్తగా తన బలాన్ని తన బలి తన ప్రాణాన్ని బలిగా అర్పించండు ఆయన అందరి అందరికి ప్రభు అని చూపించడం కొరకు అదే రీతిగా శిష్యులు కూడా గలీయ ప్రాంతాలకెళ్ళి బయటికి రావాలా వాళ్ళు అనేకలకు పోయి అనిలకు శువార్త ఇవన్నీ ఎంతగా ముఖ్యంగా మీకు ఒక వాక్యం నేను చూపించి ముగించుకుంటాను మతే శువార్త పదహారవ అధ్యాయంలో యేసు ప్రభు గురించిన విషయం ఇంకొకటి చూపిస్తుండు కానీ రేపటి నుంచి విశేషంగా ఈ వాక్యాలు మీరు ధ్యానించాలా ఎందుకంటే దేవుడు మన కొరికి ఇవన్నీ ఎందుకు బయలుపరుస్తుండో మీరు మంచిగా ఇంటెలిజెంట్గా ఉండదు మీ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని రక్షించదు నీ సొంత తలంపులను ఎప్పుడు నిన్ను రక్షించవు నీ తలంపులన్నిటిని తొలగించి ఆయన తలంపులకు చోటు ఇవ్వాలా సంపూర్ణంగా ఆయన కొరకు ఈ కావాలా సమర్పించుకోవాలా అప్పుడే ఆయన ఇవన్నీ నీకు చూపిస్తారు చూడండి మత్స్సు వార్త పదహారవ అధ్యాయము నాలుగవ వర్షంలో ఏం జరిగింది పదహారవ అధ్యాయం అంటే మీకు తెలుసా ఐదవ వర్షం చూడండి ఇది కూడా అంతే పదహారవ వర్షంలో కూడా మరోసారి వాళ్ళు వచ్చారు పరిచయాలు పదహార వర్షం చూడండి అప్పుడు పరిశైలను సదుకాయలను అంతకుముందు ఏముంది పన్నెండో అధ్యాయంలో చూసి ఎవర మీరు ఏముంది ముప్పై ఇప్పుడు బాగా అర్థమవుతుందా మీకు శాస్త్రులు పరిశైలు ఇక్కడ పదహారో వర్షంలో పరిశైలు ఇంకో గుంపు కనిపిస్తుందా మూడు గంపులు కనిపిస్తాయా శాస్త్రులు పరిశైలు సదుకాయలు మూడు ఈ రెండు చూడండి పన్నెండవ అధ్యాయము పదహారవ అధ్యాయం శాస్త్రులు పరిశైలు సర్దుకాయలు సరే నేను మీకు ఇప్పుడు అవన్నీ ఎందుకంటే కొన్ని మీరు కూడా వెతుక్కోవాలా నా బాధ్యత మీకు సిగ్నల్స్ ఇవ్వడం మీ బాధ్యత తవ్వుక్కోవడం లేఖనాలను పరిశోధించమన్నాడు మీ బాధ్యత పరిశోధించాలి మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పరిశోధించండి నాకైతే టైం దొరకదు అయినా నేను పరిశోధించడం ప్రయత్నిస్తున్నాను పొద్దున్న ఐదు గంటలకి లేస్తే సాయంత్రం పది గంటల వరకు నా పరిస్థితి ఇట్లనే ఉంటుంది మనుషులు మనుషులు మనుషులు సరే అవకాశం జరిగిన కొద్దీ వాడు ఎవడన్నా కాని మన ప్రభు గురించి ప్రకటిస్తూ ఉంటాయి ఎందుకంటే అంతకంటే అవకాశం మళ్ళా నాకు దొరకదు కదా మనం అందరితో ఎందుకు సమాధాన పడగల నువ్వు సమాధాన పడకుంటే వాడికి నువ్వు చెప్పించగల వాక్యం ఈరోజు ఒక సిస్టర్ అతను మాట్లాడుతుంది చాలా పాత సిస్టర్ ఒక సిస్టర్ ఫోన్ చేసి సిస్టర్ మళ్ళీ నీకు ఎవరన్నా తెలుసా చర్చలు నేను ఎవరితో మాట్లాడను బ్రదర్ నాకు ఎవ్వరు తెలియదు బ్రదర్ అంటే నువ్వు ఎవ్వరిని రక్షించుకోలేదా ఇంతవరకు ప్రభు గురించి నీకు ఎవ్వరు తెలియదు నేను పరిశుద్ధంగా ఉంటాను పోయి వర్షప్ చేసుకుంటాను ఇంటికి పోతాను అది కాదు దేవుని బిడ్డల జీవితం మనం అందరితో సమాధాన పడాలా అందరినీ కలిసిమెలిసి ఉండాలా నాకు కూడా చాలా కష్టం ఎందుకంటే నాకు విరుద్ధంగా ఉండటంతో నేను ఎట్లా సహవాసం కలిగి ఉండాలా నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వీడు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతారో నాకు తెలుసు కానీ వాడిని దగ్గరికి వస్తే నేను కూర్చోబెడతాను కూర్చోబెట్టి సమాధానంగా మాట్లాడాలి ఎందుకంటే యోనాను గురించిన సూచన ఏంది వీటికి నేను ఎందుకు సువార్త ప్రకటించాలా అన్నదా యోనా గురించిన బుద్ధి ఆ బుద్ధి మనలో ఉండొద్దు యోనను గురిచిన సూచన అనేది ఒక్క విషయం కాదు ఖచ్చితంగా ఏసుపై మరణానికి సంబంధించింది కానీ ఏసు మరణాన్ని నువ్వు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధంలో పాల్పోయిన నువ్వు నువ్వు ఏ రీతిగా జీవిస్తావు యోన జీవిస్తావా అసలైన యోనా ఎవరు యోన కంటే మన ప్రభు కదా యోన కంటే మన ప్రభు మళ్ళీ నువ్వు అటువంటి శ్రేష్ఠుడైన యోన శ్రేష్టత కలిగిన వాడిని నువ్వు వెంబడించినప్పుడు నీలో యోనా గుణం ఉండద్దు అనేక మంది అనేక కులాల వాళ్ళు అనేక మతస్థుల వాళ్ళు నీ నువ్వు ఏసు ప్రేమని చూపించగా చూపించాలంటే వాళ్ళతో సమాధనం కలగడాలా లేదా అన్నిటిని తాళాలా అన్నిటిని ఓర్చుకోవాలా లేదా కొరితీ మనం అదే చూస్తాం కదా శ్రేష్ఠమైంది ప్రేమ శాశ్వతమైంది ప్రేమ మత్సరపడదు డంభంగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అంటే ఉప్పొంగడం అంటే ఏంది కోపం రావద్దు అమర్యాదగా నడుచుకోవద్దు స్వప్రయోజనం కొరకు వాడుకోనదు అన్నింత పౌలు రాసినట్లు దేవుని ప్రేమ గురించి నేను ఈ లోకంలో ఎవరు రావడం చూడలే ఏప్రవ్ యొక్క ప్రేమ ఎటువంటిది నువ్వు ఎట్లా మనుషులను ప్రేమించాలన్న విషయము మీకు త్వరగా వాక్యం చూపిస్తాను కొనిదల రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు నువ్వు ఇతరుల పట్ల ప్రేమ చూపించకపోతే నువ్వు వేస్ట్ అంటున్నాడు నీకు ఏ లాభం లేదంటున్నాడు ప్రేమ దీర్ఘకాలం సహించను ఎంత కాలంలో నువ్వు సహించాలా నీ విరోధులను నీకు విరోధంగా ఉండేవాడిని దయ చూపించాలా అనేకల పట్ల దయ చూపించాలా మచ్చరపడదు డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనం కొరకు వినియోగించుకునకూ త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకోనదు దుర్నీతి విషమై సంతోషపడక సత్యమందు సంతోషించును అసలు అనే ప్రేమ అది శాశ్వత కాలం ఉండును అన్నిటినీ తలను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనైనను భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరతమగును కానీ చివరి చూడండి చివరి వాక్యం కాగా పద పదమూడవ వచనం కాగా విశ్వాసమును నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును చివరి కుండడు ఈ మూడే ఈ లోకంలో ముగించటానికి మూడే ఉంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటన్నిటిలో శ్రేష్టమైంది ప్రేమ ఏ ప్రేమ గురించి మాట్లాడుతుండో ఈ లోకంలో మనసులు చేసుకునే ప్రేమనా దోస్తుల ప్రేమనా భారవర్తల ప్రేమనా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ప్రేమ గురించి మాట్లాడుతుండ ఈ లోకంలో బిజినెస్ లో ప్రేమిస్తారు అరే నేను నీకు ఈ బిజినెస్ ఇస్తాను నాకు ఏం ప్రాఫిట్ ఇస్తావు అది ప్రేమనే ఒక రీతిగా మనం మనమే చేసుకోవాలి రాబాయ్ మనం మనమే పంచుకోవాలా ఇది కూడా ఒక రకమైన ప్రేమనే ఇవి పనికిరాని ప్రేమ అని చూపిస్తున్నాడు శ్రేష్టమైన ప్రేమ ఏంది మన ప్రభు శిల మీద ప్రేమ అటువంటి ప్రేమ ఎక్కడ కనిపించదు లోకంలో ఆ ప్రేమ నీ హృదయంలో వచ్చినాక నువ్వు ఇట్లా తయారు కావాలా అన్నిటినీ తలాలా తలగలవా ఓర్పుందా నీకు అత్తగా ఒప్పికుందా అన్నిటినీ భరించుకోవాల భరించుకోలేవా చివరి వరకు భరించాలా ఎంతగా అంటే మరణం పోనంతగా ఆయన భరించినా లేదా మరణం పోనంతగా ప్రేమ చూపించినా అది క్రైస్తవ జీవితం యోనాన్ని గురించిన సూచన అంటే ఉత్తది కాదు అలా యోనాన్ని గురించిన సూచన అంటే చెప్పేసి పోయేది కానీ కాదు ఆయన మరణానికి సాదృశ్యమైంది ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరంలో పాల్గొన్న నీకు సాదృశ్యమైంది నీ జీవితానికి సాదృశ్యమైంది శిష్యులకు సాదృశమైంది శిష్యులు కూడా గలియే ప్రాంతం కనుక రావాల్సిందే వాళ్ళు కూడా యోనకు సాదృశ్యమైన వాళ్ళు మరి విశేషంగా ముఖ్యంగా చూడండి ఎక్కడ ఉన్న వాక్యం అది చూపించేసి మీకు ముగిస్తున్న వాక్యం మత్స్య వార్త చూసిన ఆ పదహారంలో మత్యసార్త పదహార అధ్యాయంలో ఇంకొక మూడవ గుంపు మనకు కనిపిస్తుంది పరిశైలు చదుకలను వచ్చి ఆయనను శోధించుటకు చూడండి ఇంతకు ముందస్తులేంది మా కుత సూచనమెంట్ కావాలా మాకు ఎంటర్టైన్మెంట్ కావాలా చూపించి ఏమైనా అద్భుతాలు ఇట్లా అంటే అన్ని స్టార్స్ అన్ని దగ్గదగ మెరవాలి చూపించు పర్లోకంలో ఆకాశం ముందు మాకు సూచనలు చూపించు అన్ని స్టార్స్ ఇట్లా దగ్గ దగ్గర దగ్గరకి అయిపోయి డ్యాన్స్ కావాలా ఇట్లుంటాయి కదా సూచనలు అంటే ఆకాశం ముందు సూచనలు అంటే రెయిన్బో డ్యాన్స్ చేసినట్లు మాకు చూడనుంది బ్రదర్ సూర్యుడు చంద్రుడు దగ్గర దగ్గర డ్యాన్స్ చేస్తుంటే స్టార్స్ మంచి వాటి చుట్టూ డాన్ చేయడం ఇట్లా పిచ్చి పిచ్చి తలంపులు కదా ఇవన్నీ చెప్పడానికి మాకు అట్లాంటి కావాలా పరలోకంలో సూచన కావాలి లేకుంటే పెద్ద దూర అక్కడికి వెళ్ళి రావడం మేము చూడాలనుకుంటున్నాం ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలున్నాయి అంటే శారీరకమైన సూచనలు ఆలోచిస్తారు గాని ఆయన నీకు కావాల్సింది ఆత్మీయమైన సూచన అదేంటి నా మరణము నిన్ను పాపములకెళ్లి విడుదల కల్పిస్తుంది ఆ సూచన గురించి నేను మీతో మాట్లాడుతున్నాను నేను చనిపోయి మూడవ తిరిగి లేయడం అసలైన సూచన అది మీకు రక్షణ కలిగిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఇదే అధ్యాయంలో శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయన అడగగా ఆయన ఇట్లా సాయంకాలమున చూడండి అక్కడ ఇక్కడ తేడా రెండు వాక్యాలు రెండు అధ్యాయులను జాగ్రత్తగా జాయించాల సాయంకాలం వాళ్ళు అడిగింది ఏంది ఆకాశం మీద ఒక సూచన కావాలంటున్నాడు ఈయన ఏమంటున్నాడు ప్రభు సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదనియు ఉదయంన ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియో చెప్పు కదా ఈ లోకం ఈ లోకము ఇటువంటి సూచకల గురించి ఎదురు చూస్తుంది ఏందో ఎదురు ఏదో ఆశ్చర్యం జరగాల ఇట్లాంటి ఆశ్చర్యం జరిగితే నాకు బాగా లాభం వస్తుంది వర్షం పడితే లాభం వస్తుంది సూచకక్రియ దేనికి సంబంధించింది లాభానికి సంబంధించింది ఈ లోకంలో అందరూ సూచక్రియలే లాభం కొరకు ఆశ్చర్యపడుతున్నారు మీకు సాయంకాలం ఇట్లుంటే మంచిగుంటుంది ఉదయం అట్లుంటే మంచిగుంటుంది చూడండి సాయంకాలం ఏంది వాళ్ళకు కావాల్సింది ఆకాశం ఎరగుంది కాబట్టి వర్షం కురవద్దు వర్షం కురకుంటే మనం మంచి టైంపాస్ చేయచ్చు ఎక్కడ టైంపాస్ చేయచ్చు వర్షం కురకపోతే బయట తిరగచ్చు బాగా బియర్ బార్లో పోవచ్చు బియర్ తాగొచ్చు ఇంకేమైనా చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఎక్కడి నుంచి ఇంకెక్కడ పోవచ్చు ఇది బుద్ధి ఈ లోకపు బుద్ధి కాబట్టి ఇది ఎవరికి బుద్ధి పరిశీలకు సద్దు బుద్ధి ఏ చెప్తున్నాడు నేను కాదు కాబట్టి ఆయన ఏమంటున్న చూడండి ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిన నీ కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు గాని ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం ఆకాశపు వైఖీరి అంటే ఏం తెలుసా పర్లోక రాజ్యం గురించి మీకు ఏమీ తెలియదు అది ఆకాశపు వైఖరి అంటే అది ఆకాశపు వైఖరి అంటే నిజంగా ఎర్రగు మబ్బు అనేది కాదు మీరు అనుకుంటున్నారు అది మీరు అనుకుంటున్నది ఎర్రగున్నది మబ్బు ఉంది వర్షం పడుతుంది లేకుంటే వర్షం గాలి దుమారం వస్తుంది అని మీరు అనుకుంటున్నారు కానీ అసలు ఏంది మీరు ఆకాశపు వైఖరి వివేచింపరు అంటే వాటికి సంబంధించింది ఇంకోటి ఉంది అది ఎర్రగాయబోతుంది గాలి దుమారం వేయబోతుంది అది మీరు వివేచించలేరు ఎరుగుతురు కానీ ఈ కాలముల సూచనను వివేచింపలేరు మీరు ఆకాశము ఎర్రగుందని మబ్బుగా ఉందని మీరు వివేచింపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీరు ఏమర్థం చేసుకోలేరు ఈ కాలములు ఈ కాలముల సూచనను వివేచింపరు ఏ కాలం గురించి మాట్లాడుతాడు యుగ సమాప్తి గురించి సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు మీరు కాలం సంబంధించిన విషయాలు మీరు ఎరగరు విభిచరైన చెడతరం వారు సూచక క్రియ అయితే యువనను కూర్చున్న సూచ్యక్రియనే గాని మరి ఏ సూచ్యక్రియను వారికి అనుగ్రహించబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయేను అన్నీ ఆత్మీయమైనవి కదా సత్యం ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు రెండు గుంపులను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా ఏందా రెండు గుంపులు శాస్త్రులు పరిశైలు ఒక దశలో రెండవ దశలో పరిశైలు సదుకాయలు టైం కి సంబంధించినవి శాస్త్రులు పరిశీలు అంటే చాలా శాస్త్రులు అంటే ఇంటెలిజెంట్ చాలా తెలియగలవాళ్ళు మంచి జ్ఞానం సంపాదించిన వాళ్ళు జ్ఞానం మొత్తం ఎడిషనల్ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు సద్దుకాయలు సరే ఇప్పుడు నేను వాళ్ళ గురించి నేను కూడా ఎక్కువ సిద్ధపడలేదు క్లుప్తంగా మీకు చెప్పిన పరిశీల గురించి సద్దుకాయల గురించి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది నేను చెప్తాను కానీ ఇంకొక వాక్యం మీకు చూపించేసి ఇప్పుడు ఈ రోజుకి దీన్ని ముగించుకుంటాను ఇదే అధ్యాయంలో చూడండి కిందికి వెళ్ళండి ఆరో వచనం శిష్యులతో మాట్లాడుతుడు అప్పుడు ఏసు చూసుకోనుడు మిమ్మల్ని మీరు చూసుకోండి శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు పరిశీల గురించి చూసినాము సద్దుకాయలు చూసినాము శాస్త్ర గురించి చూసినాము ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి ఏంటి మీరు ఆ మూడు గుంపులలో ఉండకుండా చూసుకోండి ఏమంటుంది చూసుకోండి ఆరో వచ్చనం అప్పుడు ఏ చూసుకోండి పరిశైలు సర్దుకైలు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు అని వారితో చెప్పాను అంటే ఈ పరిశైలు సర్దుకైలు అను వారి ఈ రెండు గుంపుల వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అంటే వాళ్ళ దగ్గర పులిసిన పిండి ఉంది వీళ్ళిద్దరి దగ్గర పులిసిన పిండి ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ఆ రోజులలో చెప్తున్నాడు మనుషులు శాస్త్ర శిష్యులకు చెప్తున్నాడు అంటే ఈ రోజులలో వీళ్ళిద్దరున్నారు గుంపులను చెప్తున్నాడు వాళ్ళ పులిసిన పిండి గురించి అంటే పులిసిన పిండి అంటే అబద్ధ బోధ అబద్ధ ప్రవచనాలు అబద్ధ దర్శనాలు మోసపుచ్చు ఆత్మలు అనేక నా పేరిట అంటే వేరే ఒక యేసుకు సంబంధించిన బోధ వేరే ఒక సువార్త వేరే ఒక ఆత్మ కాబట్టి వీటికి సంబంధించిన బోధ ముసలమ్మ ముచ్చట్లు భూతంలో బోధలు మనుషుల కల్పితాలు ఇవన్నీ పులిసిన పిండి ఎవరి దగ్గర ఉంది పరిసెల దగ్గర సర్దుకాయల దగ్గర పోలిసిన పిండి ఉంది వాటిని బట్టి మీరు జాగ్రత్తగా పడండి మీరు చూసుకోండి ఆ పోలిసిన పిండి మీ దగ్గరికి రాకుండా చూసుకోండి శిష్యులారా అని హెచ్చరిస్తున్నాడు యువనని గురించిన సూచన అంత ఆశ్చర్యకరంగా ఉంది చూడండి ఇంకొంచెం కిందికి వెళ్తే పన్నెండవ వచ్చంలో అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కాని పరిసైలు సర్దుకాయలు అనువారి ే కాబట్టి వాళ్ళ బోధ దేనికి సంబంధించింది పులిసిన పిండి నిజంగా పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు చెప్తుండు అసలు పులిసిన పిండి ఏంటి వాళ్ళ బోధ వాళ్ళ మోసపుచ్చి బోధ ఎత్తబడే సంఘం మమ్మల్ని దేవుడు స్పెషల్ గా ఏర్పరచుకుండు దేవుడు నాకు దర్శనమిచ్చిన ఏర్పరచుకుండు నా తర్వాత నా కుమారుని ఏర్పరచుకున్నాడు నా తర్వాత వాణి కుమార్ని అంటే నా మనముడిని ఏర్పరచుకున్నాడు ఇదంతా పులిసిన పిండి దేవుడు ఫస్ట్ మనల్ని రక్షించుకుంటాడు దాని తర్వాత ఈ సెల్ఫాన్ని ఏదో విధిగా రక్షించుకుంటాడు ఎట రక్షిస్తాడు ఒక దూతను పంపించి ఈ సెల్ఫర్ రక్షించుకుంటాడు అది పులిసిన పిండి అట్లాంటి వాక్యం ఎక్కడ లేదు ఆయన మధ్యాకాశానికి వచ్చి అమాంతంగా నేను నిద్రపోతుంటే టక్కున తీసుకొని పోడు అది పులిసిన పిండి ఎక్కడ లేదు వాక్యం పొలంలో ఒకడుంటూ పొలంలో నాటుతుంటాడు ఒకడు ఇంకొకడు నాటుతుంటాడు ఇద్దరులో ఒకడు పోతాడు ఒకడు ఉంటాడు అంటే ఎక్కడ వాక్యం అది ఉల్టా తారుమారు చెప్పిన వాక్యం నోవా జిల్లా ప్రణాయం కాలం సంబంధించిన వాక్యాన్ని ఉపనీతి చెప్పింది ప్రభు మత్స్వర్ తిరుమలలో కాబట్టి ఇవన్నీ పులిసే పిండి ఎవరి దగ్గరికి శాస్త్రుల దగ్గర పరిశీల దగ్గర సర్దుకల దగ్గర ఉన్నది ఈ వాక్యం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళతో చెప్తున్నాడు వాళ్ళ బోధన్ని గుర్చి జాగ్రత్త పడవలని ఆయన తమతో చెప్పాను వారు గ్రహించారు శిష్యులు గ్రహించారు కాబట్టి ఇప్పుడు మనం గ్రహించాలా మనం కూడా శిష్యులేం కదా ఈశ్వన్ మెంబరించే వాళ్ళంతా శిష్యులే కాబట్టి వాళ్ళు గ్రహించాలా ఇప్పుడు చూడండి ఈ వాక్యాన్ని మీకు చూపించేసి ముగిస్తాను యేసు ఫిలిప్పు అయిన కైసలయ ప్రాంతములకు వచ్చి మనుషు కుమారుడు ఎవడు అని మనుషు ఎవడు అని జనులు చెప్పుకొచ్చు ఎవడని చెప్పు జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిజమిచ్చి యోహననియో కొందరు ఎలియా కొందరు ఇర్మియా అనియో లేక ప్రవక్తుల్లో ఒకడనియో చెప్పుకొని చున్నారని ఎవరు కూడా యోహన్ చెప్పుకోలేదు మంచి పని చేశారు కొందరు కొందరు ఏమని చెప్పుకుంటున్నారు యోన్ అని బాప్సమిచ్చి యోను ఈనాని అని చెప్పుకుంటున్నారు కొందరు ఏమనుకుంటున్నారు ఏలి అనుకుంటున్నారు కొందరు ఇర్మి అనుకుంటున్నారు మరి కొందరు ప్రవక్తల్లో ఒకరు అని చెప్పుకుంటున్నారు కొనది మీరేమనుకుంటున్నారు మీరైతే నేను ఎవడని చెప్పుకొచ్చున్నారని వారిని అడిగాను చూడండి పన్నెండు మంది శిష్యులలో తొని పట్టుకొని అందరూ నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు కదా మళ్ళీ మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే పన్నెండు మందిలో ఒక్కడే జవాబిస్తున్నాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి పన్నెండు మందిలో ఒకడే జవాబిస్తుడు ఏమనిస్తున్నాడు ఆయన ఎవరు సీమోను పేతురు ఏమంటున్నాడు నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు చెప్పుచున్నాను ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే నేను సరే కొంత జాగ్రత్తగా చెప్తాను ఇప్పుడు ఆ గ్రంథం వాళ్ళు చెప్తారు ఆయన దేవుని కుమారుడు కాదు నువ్వు నిజంగా శిష్యుని అయితే ఈ సత్యాన్ని గ్రహించాలా ఆయన దేవుని కుమారుడు దేవునికి కుమారు ఎట్లుంటారు అనేసి వాడు చెప్తాడు అది నీకు మెంటల్ నీకు ఎక్కదు నువ్వు నీకు తండ్రి లేడా నీకు తండ్రి ఉండలేదా మళ్ళీ నీ తండ్రి లేకుండా నువ్వు ఎట్లా అంటే వాడికి ఇంకా కోపం వస్తుంది కానీ బుద్ధి మటుకు ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆయన కుమారుడు ఎట్లా మీ పుస్తకంలో నువ్వు ఆయన ఆయన పరిశుద్ధ రూపకంగా పుట్టిండు కన్య గర్భంలో పుట్టినని చెప్తున్నారు మీరు మళ్ళీ కన్యా గర్భంలో మానవ పురుషుని ఎరగనిది ఏ రీతిగా ప్రసవించగలదు ఆ విషయాలు వాళ్ళు ఎందుకు ఒప్పుకోడు సగం సత్యం సగం పులుపు కాబట్టి ఇదంతా చిత్తతో కూడింది వాళ్ళతో జాగ్రత్తగా పాడ జాగ్రత్తగా జీవించాలి ఎందుకంటే వాళ్ళు విస్తరించి మన మీదకి రాబోతున్నారు త్వరలో కానీ మనల్ని వాడు ముట్లాడు ఎందుకంటే ఇదిగో సర్పంలో మీదను తేళ్ల మీదను మీకు అధికారం ఇచ్చిన అన్నాడు అధికారం అంటే నిజంగా కత్తులు తీసుకొని గండగోడులు తీసుకొని పోయి కొట్టాడేది కాదు నువ్వు ఏ రీతికి అర్థం చేసుకోవాలా ఈ వాక్యం నువ్వు అర్థం చేసుకొని వాడు నీ మీదకి వచ్చినప్పుడే నువ్వు కాపాడుకోవాలి ఇంకే సైతాను ఏసుల మీద వాక్యంతోనే కొట్టడానికి ప్రయత్నించాను కదా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రొట్టెలు చేసుకుని తిని అన్నాడు అనడం లేదా నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ వాక్యం కీర్తన గ్రంథంలో చెప్పబడింది కదా ఇక్కడ నుంచి దుంకుతే దూతలో వచ్చి నేను ఎత్తుకుంటాను కదా వాక్యము మళ్ళీ దుంకిక్కడను దుంకుతే ఉంటాడు అట్లా అత దుంక్తే ఏమైతుంది కాబట్టి సైతాన నీ నీ దేవుడైన ప్రభుని నువ్వు శోధింపకూడి శోధింపకూడదు అని చెప్పబడింది వాక్యం అని చెప్పిన నీకు తెలవల వాక్యం నీ దగ్గరికి సైతాను మనుషుల రూపకంగానో యువన రూపకంగానో వస్తుంది మనుషుల రూపంగానే వస్తుంది వచ్చి నీ మోసగించడానికి ప్రయత్నిస్తున్నట్టు నీకు లేకపోతే నువ్వు పడిపోతావు ఆ పాస్టర్స్ పడిపోయినట్టు నేను చెప్పిన మీకు ఎంతో ఆ మతం లైక్ అది మోసం నీకు ఈ వాక్యం అర్థమైతే నువ్వు వ్యక్తి మోసపోలేవు వాడు ఎంత ప్రయత్నించా నువ్వు మోసపో పైగా నువ్వు వానితోని ఎందుకు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి బయస్ పెట్టుకోదు తెలంగాణ భాషలో చెప్పాలంటే బయస్ పెట్టుకోవద్దు వాళ్ళ దగ్గర మోసపు చాతమోదు నేను ఎట్లనే ఉడగొట్ట ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు వెల్ ప్రిపేర్ అయిపోయాడు వాక్యాలు ఎక్కడో బైబుల్లో ఎక్కడ వాక్యాలు అంటే వాని తెలుసు నీకంటే నేను చెప్తున్నా వచనాలతో పాటు చేరల్ల ఎక్కడన్నాయో వానికి బాగా తెలుసు ఎందుకంటే వాడు పర్పస్ఫుల్ గా దగ్గరికి వాటి సత్యం తెలియదు వాడికి తెలిసింది ఒకటి అంతా ఇక్కడ అట్లుంది నీకు తెలదు నువ్వు చదివేది నీకు తెలదు అట్లా నిన్ను తగ్గించేస్తే నువ్వు అబ్బాయికి ఎంత నాలెడ్జ్ ఉంది బహుశా ఇండే కరెక్ట్ అనేసి వాడిని ఒప్పేసుకుంటావు ఒక్క అప్పుడు ఏమైతే నీ పద నువ్వు కాబట్టి పేతురు ఏమంటుండ చూడండి ఈ వాక్య నేను ఇక్కడ ముగించేస్తాను అయితే మీరేమనుకుంటున్నారు నీవు సజీవుడవు దేవుని కుమారుడు నా క్రీస్తువు అని చెప్పను అందుకు ఏ సేమ సీమోను సీమోను బర్ యోనా నీవు ధనిడవు యోనా గురించి వచ్చింది ఎక్కడ పదం ఎప్పుడో ధనించ మీరు ధరించలేదు కదా ధనించర్థమే సీమోను బర్యోన నీవు ధనిడవు పర్లకు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచే బయల్పరచనే కానీ నరులు నీకు బయల్పరచలేదు ఈ లోకంలో ఎవడు కూడా ఏ నరుడు కూడా నీకు ఇది బయల్పరచలేదు పేతురు సరే పేతురుతో మాట్లాడుతుంది ఏమంటున్నా చూడండి సీమోను బర్యోన బర్ అనే పదము సీమోను బర్ యోనా సీమోను బర్ బర్ అనే పదము అరమేకు భాష గలియాక్ భాష మాట్లాడతారు ఆరోగ్యలో మొదటి దశాబ్దంలో అరమేక్ భాష అరబిక్ భాష కాదు అరమేక్ భాష ఈ రోజు కూడా చిన్న గుంపు వాళ్ళు ఈ రోజు కూడా మాట్లాడతారు భాష అందుకే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ అనే మూవీ చూసి ఎవరైనా నేను మీకు సినిమాలు చూడమంటారా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ అనే ఒక మూవీ వచ్చింది అందులో యేసు ప్రభు చనిపోక ముందు పన్నెండు గంటలకు ముందు ఏం జరిగింది మొత్తం మూవీ అంతా ఆ పన్నెండు గంటలలోనే నేను చూసినా కాబట్టి చెప్తున్నాను మీకు యేసు ప్రభు చనిపోక ముందు పన్నెండు గంటలు ఏమైంది ఆయన ఎట్లా శ్రమల పాలయ్యు అతను ఎట్లా చిత్రవందన ఎంత భయంకరంగా చంపినారు ఆయన ఎంతగా ఆయన శరణమంతా మాంసపు ముద్దలాగా చూపిస్తారు సినిమాలో ఆ రోమియోలు కుర్రాలతో కొడితే కుర్రాలకు అన్ని ముళ్ళుంటాయి అది మేకలుంటాయి ఆ కొరడ అన్ని తీగలు తీగలుండి ఒక్కొక్క తీగకి ఎన్నెన్నో మేకలు ఉంటాయి ఆ ఆ కొరడేసి కొట్టి గుంజితే ఇట్లా మొత్తము మాంసం అంతా కీమా కీమా అయిపోయి వచ్చేస్త అది చూపిస్తారు ఆ సినిమాలో అంత భయంకరంగా చూపిస్తారు అది చూపించారు అక్కడ సరే అరమేక్ భాష ఆ సినిమాలో సరే ఆ సినిమా ఏ భాషలో తీయాలా ఇంగ్లీష్ భాషలో తీయాలనా హెబ్రి భాషలో తీయాలనా ఏ భాషలో తీయాలనా అన్నప్పుడు వాళ్ళకి కలంపు వచ్చిందట ఏ భాషలో మాట్లాడిండో ఆ భాషలను తీసినామని ఏసులో మాట్లాడిన భాష అరమీక్ భాష అని అప్పుడు తెలిసిందని అంతా నిలందాన్ని ఈరోజు కూడా నీకు అంతా తెలకపోవచ్చు ఆయన మాట్లాడింది హెబ్రి భాష కాదు అరమేక్ భాష ఎరుసెంలోకి వస్తే హెబ్రి భాషలో మాట్లాడవచ్చు ఎందుకంటే ఆయన హెబ్రిడు కాబట్టి కానీ గలలే ప్రాంతం అంతా అరమేక్ భాష అరమీక్ భాషలో బర్ అంటే ఏం తెలుసా అరమీక్ భాష నేను చూసిన రోజు డిక్షనరీలో బర్ అంటే కుమారుడు అని అర్థం సన్ ఇంగ్లీష్లో సన్ అని ఉంది అంటే సిమోను ర్ యోనా చూడండి తెలుగులకు కూడా తర్జమా చేసేటోడు యోనా కుమారి సిమోను అని రాయచ్చు కదా సన్ ఆఫ్ జోనా అని రాయచ్చు కదా కానీ అదే ఉంది అక్కడ ఆశ్చర్యం ఎందుకు దేవుడు ఆ వాక్యాన్ని మనకు ఆ రీతిగా రాపించిండు తెలుగులో కూడా తెలుగు బైబుల్లో అరేమిక్ భాషతో ఎందుకు పెట్టిండు మళ్ళీ తెలుగులో తర్జమా చేసినప్పుడు బర్ అనే బదులు కుమారైపోయారు యోనా కుమార్ని సిమోను అని మాట్లాడుతుండే దేవుడు కాబట్టి అరే బ్రదర్ సిమోను యోనోకు సిమోను పేతురికి యోనాకి ఎంత తేడా ఏడు వందల నలభై ఏడు వందల ఎనిమిది వందల యాభై సంవత్సరంలో ఆరంభం ఇస్తాయ సేవ డెబ్బై ఐదు సంవత్సరాలు సేవ ఇచ్చాడు అంటే ఏడు వందల నలభై ఐదు ఏడు వందల ముప్పై రెండు వరకు అంటే ముప్పై రెండులో ఎరుసల మీదకి వాళ్ళు ఇద్దరికి వచ్చారు కాబట్టి అన్ని సంవత్సరాల తర్వాత అంటే ఏడు వందల ముప్పై రెండు నుంచి మొదలుకొని సిమోను పేతురు పుట్టే కాలం ఎంత మూడు వందల రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అంతే కదా అంతే మొదటి దశాబ్దానికి సెవెన్ నుంచి లెక్క పెడితే టూ హండ్రెడ్ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత సీమను బుడతాడు అంటే మీరు అనొచ్చు లేదు నేను యోన కుమారు ఇయర్స్ ఉంటుందా యోన్ పేతురికి కానీ కాదు కదా ఇవి ఆశ్చర్యకరంగా ఉంటాయి సీమోను పేరు తండ్రి పేరు కూడా యోనా అని ఎందుకు అక్కడ చెప్తున్నారు జ్ఞాపకం చేస్తుంది యేసు సీమోను పుట్టింది కూడా గలలియా ప్రాంతంలో సీమోను జీవిస్తుంది గలలియా ప్రాంతంలో ఆయన ఆయన సేవ చేస్తుంది గదలియా ప్రాంతంలో యోన పుట్టిన స్థలం కూడా గలలియా ప్రాంతము పాత నిబంధన కాలంలో గెథర్ దాని పేరు నూతన నిర్బంధ కాలంలో గలలియా కాబట్టి ఇవన్నీ ఎంత బాగా అతికినట్లున్నాయి అంతా అందులో కొరకే సేవ యేసు సేవ అంతా నాన్ క్రిస్టియన్స్ కొరకే శిష్యులందరూ పౌలు ఎవరి కొరకు సేవ చేసిండు బయటలో కొరికే సేవ చేసిండు కదా పేతురు ఎవరికి సేవార్త ప్రకటించండి ఫస్ట్ అందులో కొరికే కదా చూడండి అది ఆశ్చర్యం యోన పేతురు తండ్రి పేరు కూడా యోనా అయిన కూడా గెత్తఫేర్ ప్రాంతం లేక ఎరుసలేం ప్రాంతంలో పుట్టాలా అది ఆశ్చర్యకరమే కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం తీసుకోండి పేతురు ఇది నీకు మనుషులు బయలుపరచలే పేతురు తండ్రే బయలుపరచిండు ఈ విషయం బాగా అర్థం నేనే ఈ లోకానికి రక్షకుడు అన్న విషయాన్ని నేను చెప్పనవసరం లేదు నీకు ఇప్పుడు మనుషులు చెప్పనవసరం లేదు దేవుడే నీకు దాన్ని బయలుపరచిండు ఇక్కడ ఎంత బాగా జ్ఞాపకం చేస్తున్నాడు నీవు ధన్యుడు ఈ విషయం తెలుసుకుంటే నీకు ధన్యత ఏసుప్రవ్వే ఈ లోకానికి సృష్టికర్త ఏసు దేవుడు అన్న విషయం ఏసుప్రవ్వే నీ పాపంలో కొరకు ఈ లోకంలోకి వచ్చి మరణించిండు అన్న విషయం ఆయన తిరిగి లేచిడు విషయం నువ్వు గ్రహిస్తే నువ్వు ధన్యును అంట నీకు ఆ దేవుడు ఇచ్చిండి ఇక్కడ ఈ వాక్యంలో కాబట్టి చూడండి ఈ సంగతి నీకు బయలుపరచనని తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనని పరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు నరులకి ఇంతేముందు చూడండి చూడండి రెండవ ంత భాగంగా నరులు అంటే రక్త అంటే రక్త అంటే ఈ లోకము అర్థం మనం చూసినాం కొరంద రాష్ట్ర పత్రికలు రక్త అంటే ఈ లోకత్తమైన నరులు అంటే ఇక్కడ నరులు నరులు అంటే అర్థం ఉంది రక్త అంటే ఈ లోకపు నాలెడ్జ్ బయలుపరచలేదు ఈ లోకంలోని టీవీ ప్రోగ్రామ్స్ ఈ లోకంలోనే రేడియో ప్రోగ్రామ్స్ ఈ లోకంలోనే పుస్తకాలు క్యాసెట్లు సిడీలు డివిడీలు నీకు బయలుపరచలేదు ఇంటర్నెట్ బయలుపరచలేదు నీకు బయలుపరిచింది తండ్రి మన సృష్టికర్త మన ప్రభు ఏశ్రభే నీకు ఇది యోనా అని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడండి మరియు నీవు పేతురవు అంటే బండ ఈ బండ మీద నా సంగమును కట్టుదువు కట్టుదును పాతలలోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పర్లగపు రాజ్యపు రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చేదెను నీవు భూలోకమందు దేని బంధించేదవో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదవో అది పర్లోకమందును విప్పుబడునని అతనితో చెప్పాను సరే నీకు భూలోకము పరలోకం గురించి బాగా తెలుసు కదా భూలోకం పరలోకమే భూలోకం భూలోకం అంటే గొప్ప జనం సాదృశ్యం పరలోకం అంటే లక్ష నలభై సాదృశ్యం కాబట్టి నీ సువార్త సేవ రెండు గుంపులకు సంబంధించింది పేతురు అని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు గొప్ప జనం సేవ చేయాలి పేతురు నువ్వు లక్ష నలభై నాలుగు బలమైన కూడా సేవ కలిసి సేవ చేయాలా పేతురు రెండు విషయాలు జ్ఞాపకం చేస్తుంది విప్పాలా వీళ్ళకి విప్పాలా వాళ్ళకు చెప్పాలా వీళ్ళకి చెప్పాలా అని జ్ఞాపకం చేస్తున్నాడు నీ సేవ విధానం రెండు రెండు ఉపమాన రీతిగా రెండు ఏంది లోపల ఉన్న సేవ చేయాలా బయట ఉన్నవానికి శువార్థ ప్రకటించాలా లోపల ఉన్న సేవ చేయాలా బయట ఉన్న వాళ్ళని శువార్థ ప్రకటించాలా ఏమైనా కూర్చున్న ఏంది పేతురు నువ్వు అనిలకు పోయి శువార్థ లోపల ఉన్న వారికి శువార్థ బయట ఉన్నవారికి శువార్థ ప్రకటించాలా పేతురు చేసిందా లేదా ఒక్క రోజు పెంతకొస్త పండగ రోజు పరిశుధాత్మ అభిషేకం అయి ఆ అభిషేకంలో వచ్చి యోగుల గ్రంథంలోని ప్రవచనం ప్రకటిస్తుంటే ఎంతమంది ఐదు వేల మందా మంది మూడు మంది బాప్తిజమం పొందితే ఎట్లుంటుంది అక్కడ ఊహించుకోండి మూడు మంది బాప్తిజం పొందినరు అక్కడ ఈ మూడు మంది ఎవరు అనే విషయము నేను మీకు వచ్చేవారం చూపిస్తాను ఇప్పుడు చూపించండి ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది పేతురు సువార్త ప్రకటిస్తే మూడు వేల మంది ఇంకొక మీకు ఇండైరెక్ట్ క్లూ ఇస్తా ఇండైరెక్ట్ క్లూ ఇస్తా వీళ్ళు ఏంటి మా భాషలో మాట్లాడుతున్నారు అనరు లేదా వీళ్ళు ఏంది మా భాషలో మాట్లాడుతున్నారు అని అన్నారు అదే ఒకటే మీకు క్లూ అది మీరు అర్థం చేసుకోండి వాళ్ళందరు ఎవరు వచ్చినవారో నేను మీకు ఇక్కడనే చూపిస్తాను వాక్యంలో ఎందుకంటే రక్త మాంసములు ఇవి ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా అంటే రక్త మాంసములంటే ఈ లోకము ఈ లోకంలో ఉన్న జ్ఞానము బైబుల్ కాలేజీలు థియాలజికల్ కాలేజీలు యూనివర్సిటీసు పిహెచ్డీసు ఇవి నీకు చూపించావు నువ్వు ఎన్ని సంఘాలలో పోయి ఇవి నీకు చూపించారు ఎందుకంటే వారు శారీరకంగా జీవిస్తున్నారు వారికి కావాల్సింది యోనా సూచన తప్ప ఇంకా వేరేది ఏది లేదు కానీ వాళ్ళు కోరుకుంటుంది ఈ ఆకాశం మీద ఎర్రని మబ్బులు వాళ్ళకు కావాల్సింది అటువంటిది కానీ వారికి ఏ సూచ్యక్రియ కూడా అనుగ్రహించబడదు వాళ్ళు ఇంకా శారీరకంగానే అర్థం చేసుకుంటారు మీరు మా అబ్బుని చూసి గ్రహిస్తున్నారు వర్షం పడబోతుంది ఎర్రగుంటే వర్షం పడదని నల్లగొంటే వర్షం పడుతుందని మీరు అనుకుంటున్నారు మీరు ఇంకా శారీరకంగానే జీవిస్తున్నారు దేవుని బిడ్డలయ్యుండి కానీ మీకు నేను ఏ సూచ్యక్రియ అంటే మీ శారీరకమైన జ్ఞానం అంతా వ్యర్థమైపోబోతుంది ఇతరలో మీకొకటే సూచన అవసరం ఏంది నేను యోనా ఏరీతిగా మూడు రాత్రులు దేవరాత్రులు తిమింగుల గర్భంలో ఆ రీతిగా నేను మీ కొరకు మరణించబోతున్నాను నేను కూడా భూర్గ భూగర్భంలోకి వెళ్లాల్సిందే మూడవ రాజు నాడు అందులోంచి బయట నేను రావాల్సిందే అది తప్ప మీకు ఇంకే సూచన మీరు నిజంగా నీతి కావాలా మీరు బయటికి నీతి చూపించుకుంటున్నారు కానీ మీరు నీతి కావాలంటే యోనను గురించిన సూచన నీ ఆ సూచననే మన ప్రభు మన ప్రవ్వే ఆ శ్రేష్ఠుడు యోనించిన శ్రేష్ఠుడు సులోమును కంటే గనుడు మోషే కంటే గనుడు మోషే నా దినం కొరకు ఆసక్తి కలిగినవాడు అనడలేదా మోసే నా దినం చూడాలని కోరుకున్నవాడు కాబట్టి అనేక మంది గొప్ప గొప్ప దేవుని సేవకులు నన్ను చూడాలని ఆసక్తి కలిగిన వాళ్ళు కానీ నేను మీకు బయలుపరిస్తే మీరే లైట్ తీసుకుంటున్నారు ఎంతో మంది గొప్ప దేవుని బిడ్డలు నేను పుట్టే చూడాలని ఆసక్తి కలిగిన వాళ్ళు కానీ నేను మీకు బయలుపరచుకుంటే మీరు నన్ను చూడలేకపోతున్నారే ఆయన విషం ఆయన బా ఆయన దుఃఖము హరితిగా ఉంది ఆయన తిరిగి వచ్చినప్పుడు మనుషు కుమార్ ఆయన ప్రేమను నిజంగా ఆయన కనుగొనున్న యుగ సమాప్తి అంత భయంకరంగా ఉంటది కాబట్టి యోనాను గూర్చిన సూచన ఏంటి పేతురు నువ్వే ఆ యోనాను గుర్చిన సూచన పేతురు నాకు చిన్నప్పుడు నా పేరు కూడా సీమోన్ చంద్రశేఖర్ సీమోన్ నా పేరు సరే నేను కూడా యోన కూర్చున్న సూచన ఆ రీతిగా అర్థం చేసుకోవాలి ఉపమాన రీతిగా నేను గొప్పగా యోనా గురించి చెప్తానని కాదు కానీ నేను కూడా యోన లాగా కాదు కానీ ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉంది నా పేరు చంద్రశేఖర్ సైమన్ కానీ ఏ రిజిస్టర్ కూడా సైమన్ అనే పేరు లేదు ఆ స్కూల్ లో చంద్రశేఖరం రాసిండ్రు కానీ సమనం రాయలే బహుశా హిందూ కావచ్చు అంతే ఉంటది కదా లేక వాడు కావాలని రాయకపోయినచ్చు అంటే నేను బ్లేమ్ చేస్తలేను మళ్ళీ ఏం జరిగిందో నా పేరు మటుకు సమనం లేదు చంద్రశేఖర సమన్ అంటే వింతగా కదా ఉండొచ్చు వింతనే మనం వింతనే ఈ లోకస్లోకి మనం వింతలాగానే ఉంటాం కానీ నాకు ఇప్పుడు బాగా అర్థమైతుంది ఆ సూచన సాదృశ్యంగా ఉన్నాం క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే యోన్ సూచననే ఓ రీతిగా యోన ఏ రీతిగా అనిలక్ శువార్త ప్రకటించిందో ఏసు ప్రభు కూడా ఈ లోకస్థలకు ఆయన మరణించాల్సిందే లోకస్తుల పాపాల గురించి అదే రీతిగా శిష్యులందరూ యోనను గురించిన సూచన వెంబడించాలా అంటే అర్థమైంది మీకు యోనను గురించిన సూచన తప్ప ఏది అనుగ్రించబడలేదంటే యోన ఏ రీతిగా యేసులో సాదృశ్యండి మరణించి తిరిగి లేచిండో ఈనివే పట్నస్లకు ఏ రీతిగా శువార్థ ప్రకటించిండో మీరందరూ మరణించి తిరిగి లేచి అనులకు శువార్థ ప్రకటించాలా అది యోనను గురించిన సూచన అంటే మీరందరూ మీ పాపంలో సావాల్సిందే మీరంతా మీ పాపంలో మరణించాల్సిందే మీరందరూ ఆయన మరణంలో పాల్పొందాల్సిందే మీరందరూ ఆయన భూస్థాపనలో పాల్పొందాల్సిందే మీరందరూ ఆయనతో పాటు తిరిగి లేయాల్సిందే దాని తర్వాతనే మీరు అనలకు శువార్త అది యోనని గురించిన సూచన సరే అటువంటి సూచన దేవుడు మనకు బయలుపరచిండు దాన్ని మనం బాగా అర్థం చేసుకొని ఇక మీదట అనేకులకు ఆ సూచన తగినట్లు మనం కూడా నినివే పట్నస్థులకు ఏ స్లో ఈ నినివే పట్నస్థులు ఈ తరం వారి మీద నిందలు మోపుతున్నారు అంటే నినివే పట్నస్థులు ఈ రోజు ఉన్నారు అశురు అసూరియులు ఈ రోజులో ఉన్నారు ఇక్కడ ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి నినివే పట్నస్థులు రక్షణ పొందినట్లు మనం సువార్త ప్రకటిస్తే అన్యులు రక్షణ పొందుతున్నారు రకరకాల ప్రాంతాలలో మనుషులు దేవుని స్వీకరిస్తున్నారు ఎందుకంటే యుగ సమాప్తిలో అనేక మతస్థులు మన ప్రభుని గ్రహించాల్సింది ఎందుకంటే ఆయన తప్ప ఎవ్వరు వాళ్ళకి ఆదరణ ఇవ్వలేరు ఏ దేవుడు స్వస్థపరచలేడు ఏ దేవుడు విడుదల కల్పించలేడు యేసు ప్రభు తప్ప కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఆయన దివారాత్రంలో మన కొరకు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఆయనని మనం తలపోయాలా ఆయన ధ్యానం చేసుకోవాలా ఆయన తప్ప ఎవరు నాకు ఈ విషయాలు బయలుపరచలేరు ఆయన తప్ప ఎవరు నన్ను అభిషేకించి నడిపించలేరు కాబట్టి అటువంటి శ్రేష్ఠులైన యోన కంటే గొప్పవాడైనా సులభన్ కంటే గనుడైనా మోస కంటే గొప్పవాడైన మన ప్రభుని మనం స్తుంది స్మరిస్తాం ఆయననే ప్రకటిస్తాం నేనేమైనా ప్రభు నిన్నే స్థుతిస్తా అని మనం పాట పాడుతున్నాం దానికి తగినట్లు మనం జీవించడం నేర్చుకోవాలా ఆయన నీతిమంతుడు వాడు కాబట్టి ఖచ్చితంగా మన మన తప్పిదమ్లను అతనికి క్షమించేవాడు ఎక్కటికి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఆ కలువరి శిలవుల దగ్గర ఉన్న రక్తపు అడుగులో మన పాపములన్నిటినీ ఆయన ముంచి వాటిని నేను ఈక మీదట ఎన్నో జ్ఞాపకం చేస్తున్నానని చెప్పిండు ఒకవేళ నీలో ఇంకా ఏమైనా పాపపు జీవితం ఉంటే నీ పుట్టుక జీవితము పాపపూరితమైంది నీ జీవించిన విధానము పాపపూరితమైంది కాబట్టి నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితాన్ని అతనికి సంపూర్ణంగా సమర్పించుకో నూతన అభిషేకం చేత ఆయన నిన్ను తిరిగి నడిపించును యోనాను గురించిన సూచన దేవుడు మనకు బయలుపర్చిండు దాన్ని తగినట్లు జీవించాలా సిమోను నువ్వు యోనా కుమారుడివి యోనా కుమారుని సిమోను నీకు ఇది నేను కాదు నీది ఈ మనుషులు కాదు తండ్రి నీకు బయలుపరచిండు కాబట్టి దేవుడు తప్ప ఎవరు కూడా ఈ విషయాలు మనకు బయలుపరచలేదు కాబట్టి మన ప్రభు మనకి బయలుపరచిండు అటువంటి కృతజ్ఞత భావంతో మనము ఆయన సన్నిధిలో జీవించాల నిత్యము అనేకులను ఆయన సన్నిధికి నడిపించాల దావిద్రాజు అన్నట్లు నేను నా దేవుని మందిరానికి ద్వారా ఉండాలని ఆసక్తి ఆసక్తి కాబట్టి అటువంటి ఆసక్తి మన ప్రభు మనకు అందాన్ని ప్రాదేశం కళ్ళు మూసుకోండి మీలో మీరు పరిశీలించుకోండి నిజంగా యోనాన్ని గురించిన సూచన నా జీవితంలో నెరవేరిందా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ లేని పాలు పొందిననా లేదా ఒకసారి పరీక్షించుకోండి ఇంకొక అవకాశం దేవుడు మీ జీవితంలో అనుగ్రహిస్తున్నాడు సంపూర్ణంగా మీరు సమర్పించుకొని ఆయన జీవించండి అనేకులకు యోనను గూర్చిన సూచన ప్రకటించండి యోన ఏరీతిగా అనిలకు శువార్త ప్రకటించిండో సీమోను అదే రీతిగా అనిలకు శువార్త ప్రకటించాలా మనం కూడా ప్రకటించాలా మరి విశేషంగా ప్రకటించాలా క్రైస్తవులు అణిలుగా తయారైన కాలం కాబట్టి క్రైస్తవులకు మనం సువార్త ప్రకటించాలని కృప భాగ్యం కలిగించాల పరిశుధి మీ యొక్క కృపల్ మరోసారి జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా యోనను బయల్పరుచి మీకు ఎంతో వదనాల యోన గెతర్ అనే ప్రాంతానికి సంబంధించిన వాడు పాత కాలంలో అది కొత్త కాలంలో గలలీయ ప్రాంతంగా మారినట్లు మీరు మాకు చూపిస్తారు ప్రవ్వాతవి గతించి సమస్తం కొత్తవాయినని మీరు మాకు జ్ఞాపకం చేసినారు అదే ప్రాంతానికి సంబంధించిన శిష్యులు అనేక మంది మిమ్మల్ని స్వీకరించినారు ప్రవ్వా ఇది మాకు ఆశ్చర్యకరంగా ఉంది నాయన మీ సేవా జీవితము మీరు చిన్ననాటి కాలము జీవించిన విధానం స్థలాలు కూడా గళలీయ ప్రాంతమేనైనా మీ యవన కాలం ఆ ప్రాంతంలో జీవించి మీరు అనేకులకు సువార్త ప్రకటించారు గళలీయ ప్రాంతంలో అదే ప్రాంతం నుంచి మీరు పేతుర్ని ఎన్నుకున్నారు ప్రవ్వా పేతుర్ని ముఖ్యంగా యోనా కుమారుడు పేతురు అని సంబోధిస్తున్నారు ప్రవ్వా ఇది మాకు ఆశ్చర్యకరంగా ఉంది నాయన మరోసారి మీరు యోనని జ్ఞాపకం చేస్తున్నారు యోనాని కూర్చున్న సూచన ఏంది యోన అనులకు శువార్త ప్రకటించండు పేతురు నువ్వు కూడా ఒకనొక దినము అనులకు శువార్త ప్రకటిస్తావు పేతురు అని జ్ఞాపకం చేస్తుండు ఈ బండ మీద నా యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తా అన్నారు మీరు అవును రాజా ఆ బండ మీరేనైనా మేము ఆ బండని ఆశ్రయించినాం ప్రాబా కాబట్టి మా జీవిత కాలం ఆ బండ ఆశ్రమంలో జీవించే బిడగ తయారు చేయండి అనేకులను మేము ఆ బండ దగ్గర తీసుకొని రావాలా అదే యోనానికి గురిచిన సూచన అనేకులకు మీ యొక్క సువార్థను మేము ప్రకటించాలా రోషం కలిగి పౌరుషం కలిగి సిగ్గుపడకుండా ధైర్యంగా పాముల వలె వివేకులై పౌరముల వలె నిష్కలంకులై ఇదిగో నేను మిమ్మల్ని తొడల మధ్యలకు పంపిస్తున్నా అన్నారు ప్రవ్వా గొర్రెలను తొడల మధ్యలకు పంపించినట్లు నేను పంపిస్తున్నా అన్నారు ప్రవ్వా గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్ల మధ్యలో మేము ఉంటున్నాం నేను కానీ ప్రవ్వా నిత్యము సియోను పొరతం మీద మీరు మమ్మల్ని నివసింపజేసినారు దాన్ని బట్టి మీకు ఎంతో అందాలు మా జీవిత కాలం ఇవి మేము మర్చిపోకుండా ప్రవ్వా నిండు మనసు మేమది సేవించి మీ కొరకు సాక్షిగా జీవించే బిళ్ళగా తయారు చేయమని రానయున్న యేసుక్రీస్తు పరిషద్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్